ముప్పై ఎనిదో సంకీర్తన ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు అప్పడగుతిరు వెంకటాద్రీసుకంటి అతిశయం వైన శేషాద్రి శిఖరము గంటి ప్రతిలేని లేని గోపుర ప్రభలు కంటి శతకోటి సూర్యతేజములు వెలుగగ కంటి చతురాశ్యు పొడకంటి చెన మేలు కంటి కనకరత్న కవాట కాంతులిరుగడ కంటి ఘనమైన తీపశంఖములుగంటి అనుపమణిమయమగు కిరీటము కంటి కనకాంబరము కంటి కక్కన మేలు కంటి అరుదైన శంఖ చక్రాదులిరుగడ కంటి సరిలేని హస్తము గంటిని తిరువెంకటాచలాధిపుని చూడగంటి హరిగంటి కురుగంటి అంతట మేలు గంటి